పరిశుద్ధుడ ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీ పాదాలకు వంద నాలుగు ప్రభు మహాగరుడవు మహోన్నతుడవు కృపాశక్తి సంపూర్ణవు జీవం కలిగిన దేవుడవు యుగ సజీవుడవు అల్ఫా ఉమేగైన దేవుడవు ఆశ్చర్యకరుడు అద్భుత కరుడు ప్రభుల ప్రభు నా తండ్రి నా నీకే వందనాలు స్థుతులు స్తోత్రముడు తండ్రి ఈ గడిచిన కాలంతో ప్రభా ఉచితమైన కృపతో అపారమైనటువంటి ప్రేమతో నన్ను మమ్మల్ందరినీ ప్రభా కాచి కాపాడినందుకు వందనాలు నీ రెత్త చెట్టు వందనాలు ప్రభా నేనా ఇంతవరకు సజ్జీవులుగా ఉంచి నా ప్రభా ఈ రాత్రి కల సమయంలో నేను నీ సన్నిధిలో చేరి నీ బిడ్డలతో నాయన కలిసి నేను స్థుతించడానికి ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభావ ఇదిగో దేవా నా తండ్రి నువ్వు గొప్ప దేవుడు అయి ఉన్నావు తండ్రి నేను మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు అయి మా కొరకు తండ్రి ఆయన ఈ లోకానికి వచ్చిన దేవుడుగా ఉన్నావు ప్రభా మా కొరకు సర్వం సమర్పించుకున్న దేవుడుగా ఉన్నావు ప్రభ మా కొరకు రిక్తునిగా మారిన దేవుడుగా ఉన్నావు ప్రభ నీకు అన్నాను తండ్రి నన్ను మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆ కలవరి సిల్వలో మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడో తండ్రి నాయన నీలాగ మమ్మల్ని ప్రేమించిన వారు లేదు ఇలాగ ఆదరించిన వారు లేరు నీలాగ మమ్మల్ని క్షమించిన వారు లేరు ప్రాభా కానీ నీవే గొప్ప దేవుడు నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రాభ నా ఈ రాత్రి కాల సమయంలో నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చారు ప్రభా వందనాలు తండ్రి పాటలు పాడడానికి మీరు సహాయం చేయండి వాక్యం చేపన ఉన్న ప్రభా మీ దాసుల ప్రభా మీ యొక్క ఆత్మతో నింపండి మీ శక్తితో నింపండి మీ బలంతో నింపండి ప్రభ మీరు ఏదైతే మా కొరకు ఉద్దేశించి అది మీరే మాతో స్పష్టంగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవ ఈ ప్రార్థనంతటికి నీ ప్రభా ఆంతమే మీరే నడిపించండి మీరే ఆధిపత్యం వహించండి మీ ఆత్మకార్యం జరిగించమని మీరే మహిమనుందమని రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు సకాలను నడిపించుకుని రమ్మని ఆయన మీరే కృపచూపమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆ సమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నా కుండగా నేను దేనికి భయపడను నీవి లోకములో నా కుండగా నేను దేనికి భయపడను త్రు సమూహము నన్ను చుట్టినా సైతానుడు సంహరింప చూచిన శత్రు సమూహము నన్ను చుట్టినా సైతానుడు సంహరింప చూసిన నా సహవాసిగా ఉండగా నేను ఎవరికి భయపడను నా సహవాసిగ నీ ఉండగా నేను ఎవరికి భయపడను ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను లోకములో నాకుండగా నిను దేనికి భయపడను వ్యాధులు కరువులు శోధనలు బాధలు దూకము వేదనలు వ్యాధులు కరువులు శోధనలు బాదలు దూకము వేదనలు మరణము మృంగగా కాంక్షించిన నేను దేనికి భయపడను మరణము మృంగగా కాంక్షించిన నేను దేనికి భయపడను ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నీవిలో తములో నాకుండగా నేను దేనికి భయపడను లోకములో నా కు నేను దేనికి భయపడను మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మారనివి మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మారనివి నా ప్రభు క్రీస్తే నా కుండగా ఎవరికి భయపడను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 నా తీర్మానమునే చేసి నా ప్రభుయే సునునం మితిని నా తీర్మానమునే చేసి నా ప్రభుయే సునినం మితిని అనుభవమే చునువా ప్రాభువే నేను ఎవరికి భయపడను అనుభవమే చునువా నేను ఎవరికి భయపడను కషమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నీ విలోకములో నాకుండగా నేను దేనికి భయపడను నీవిలోకములో నా కుండగా నేను దేనికి భయపడను పడిపోయిన వెను కంజవేయక పాశ్చాత్తాపము పడి అడుగు పడిపోయిన వెను కంజవేయక పశ్చాత్తాపము పడి అడుగు నిన్ను క్షమించును నీ ప్రాభువే నీవు ఎవరికి భయపడవు నిన్ను క్షమించును నీ ప్రాభువే నీవు ఎవరికి భయపడవు ఆ కషమందుని ఉండగా ఎవరికి భయపడను లోకములో నా నిను దేనికి భయపడను నీవి లోకములో నా కుండగా దేనికి భయపడను అల్లి థ్యాంక్ యూ బ్రైజ్లో నేను ఎల్లప్పుడు యహోబాను సన్ను తించదను నే నెల్లప్పుడు సుతించదను ఆత్మతో సత్యముతో మనసుతో నా ప్రాణముతో ఆత్మతో సత్యముతో మనసుతో నా హృదయముతో నా జీవితాంతము నా యేసుని ఇలా మే వెంబడించెదను హలెలుయ హల్లెలుయ హల్లెలుయ హలే Hallelujah, Hallelujah, Hallelujah I will be the Lord, Jehovah's Son I will be the Lord, Jehovah's Son శ్రమల నుండి విడిపించి నీతి మంతుల ముర్రవిని శ్రమల నుండి విడిపించి విరిగిన మనసును నలిగిన బ్రతుకును 베리기나 마누스누 날리기나 브르투쿠눔 타나와캬무토 엘라벨랄라 난누 아다린추누 타나와캬무토 엘라벨랄라 난누 아다린추누 할렐루야 할렐루야 할렐루야 할렐루야 할렐루야 할렐루야 ెల్లప్పుడూ యహోవాను సన్ను తించదను మెనెల్లప్పుడు యహోవాను తన్ను తెదను నిన్ను నమ్మిన వారిని ఎన్నడు ఎడబాయవని నిన్ను నమ్మిన వారిని ఎన్నడు ఎడబాయవని కరువులో కష్టములో బాధలో బలహీనతలు కరువులో కష్టములో బాదలో బలహీనతలు తన ప్రేమతో ఎల్లవేలలా నన్ను ఆదుకొనును తన ప్రేమతో ఎల్లవేలలా నన్ను ఆదుకొనును హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నేనేల్ల పొడు యెహోవాను సన్ను తెదను నేనెల్లప్పుడూ యహోవాను సన్ను తించెదను ఆత్మతో సత్యముతో మనస్సుతో నా హృదయముతో ఆత్మతో సత్యముతో మనస్సుతో నా హృదయముతో నా జీవితాంతము నా యేసు నీ ఇలలు నే వెంబడించెదను హలెలు య హలెలు హలేలుయా నే నెల్లప్పుడు యహోవాను సన్ను నేనెల్లప్పుడు సన్ను తెదను హలేలుయ ప్రైజ్ లా బదర్ అందరికీ సరే వాక్యం చూసుకుందాం ముందు ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం పరిశుద్ధమైన తండ్రి ప్రభు మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన మీ పశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు అయ్యా రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి నేను స్తుతించి నేను గణపరిచి నేను వయో ఈ యొక్క కృపను బట్టి స్థుతులు చెల్లిస్తుంటున్నాను ఆయన నీవెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభావం నువ్వు నమ్మదగిన దేవుడో కాబట్టి ప్రభు మేము సజీవులుగా నా తండ్రి ఈ భూమి మీరే ఆయన సత్యము శివము మార్గమైన దేవ వాక్యమైన దేవ మాతోడు మాట్లాడి మా హృదయాలను భద్రపరుచుకొని సుఖ్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను వ్యవహార సువార్త వాక్యం చూసుకుందా పరిశుద్ధ గ్రంథంలో నుంచి వ్యవహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయము యాభై ఒకటో వచ్చింది మాట గైకోని ఎడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చను అయితే యేసుప్రభు వారు యూదులతో మాట్లాడుతున్న మాట ఇది ఆయన నేను దేవిని కుమారుడునంటే వారు నమ్మలేదని ఈ రకంగా చెప్తూ ఉంటున్నాడు ఒకడు నా మాట గైకున్న ఎడల వాడెన్నడును మరణము పొందడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చను ఈ లోకంలో మనం అనేకుల మనుషుల దయను బట్టి మనుషుల సహాయాన్ని బట్టి వెళుతూ ఉంటాం అది బ్రతుకు తెరువు కా బ్రతుకు తెరువు కోసము మాత్రమే కానీ దేవుడు ఆయన మాట వింటే ఆయన మాట గైకొంటే ఒకడు మాట గైకొని ఎడల వాడెన్నడను మరణము పొందక పొందడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చను అందుకు యూదులు నీవు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము ఎందుకంటే వారు ఆ దేవిని కుమారుని మాటలు నమ్మక ఈ విధంగా మాట్లాడుతుంటున్నారు అందుకు యూదులు నీవు దయ్యం ఇప్పుడు ఎరుగుదుము అబ్రహాము ప్రవక్తలను చనిపోయి అయినను ఒకడు మాట గైకొని ఏడల వాడు ఎన్నడు నువ్వు మరణం రుచి చూడరని నువ్వు ఎలా చెప్పుతున్నావు అని వాదన యువతులు యేసుప్రభు వారితో చేస్తుంటున్నారు ఎందుకంటే దేవుని కుమారుడు ఎరగక మరి ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా ఉన్నావు నువ్వు ఎవడవు ఇన్ని ఇన్ని క్రియలు ఎట్టి విధంగా చేస్తున్నావు అని ఆయనను ప్రశ్నిస్తూ నీ మాట దారా ఎన్ని జరుగుతాయా నువ్వు దేవుని కుమారుడవు కావు అన్నట్లుగా ఆయనను నిరాకరిస్తూ ఉంటున్నారు అయితే ప్రభక్తులను చనిపోయి అబ్రహాము ప్రభక్తులను చనిపోయి అయినను ఒకడు నా మాట వినని ఎడల వాడు ఎన్నడును మరణం పొందడు రుచి చూడడని నువ్వు చెప్పుచున్నావు మన తండ్రి అబ్రహాము చనిపోయాను కదా నీవు అతనికంటే గొప్పవాడవా మన తండ్రి అబ్రహాము చనిపోయాను కదా నీవు అతనికంటే గొప్పవాడవా ప్రభక్తలను చనిపోయి నీవు నిన్ను ఓడవని చెప్పుకునిచున్నావని ఆయన అడిగిరి అల్లెలుయతే ఆయన అబ్రహాము మరి యేసు వారికి కొన్ని వేల సంవత్సరాలు ఉండొచ్చు అది మనకి తెలియదు కానీ ఆ అంటున్నారు అబ్రహాము మరి చనిపోయి మరి ఇప్పుడు నువ్వు రాకడకు అబ్రహాము చనిపోవట కొన్ని వేల సంవత్సరాలు కావచ్చు కానీ నీవు అబ్రహాము కంటే గొప్పవాడవా అని ఆయనతో వాదన చేస్తుంటున్నారు నిన్ను నువ్వెవడవని చెప్పుకొని చున్నావని ఆయనను అడిగిరి అందుకు ఏసు నన్ను నేనే మహిమపరుచుకున్న ఎడల నా మహిమ ఒట్టిది మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుతున్నారో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుతున్నాడు అలేనుయ దేనికి మహిమ కలుగనుగాక నేను నన్ను నేను మహిమపరుచుకుంటే అది ఒట్టిదే అంటున్నాడు మా దేవుడని మీరు మీరెవరిని గూర్చి చెప్పుతున్నారో ఆ తండ్రియే నన్ను మహిమపరుచుతున్నాడు మీరు ఆయనను ఎరుగరు నేను ఆయనను ఎరుగుదును ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడలా నేనును అబద్ధిక్కుడనై ఉందును గాని నేనాయనను ఎరుగుదును అంటున్నాడు మరి ఈ అబ్రహాము మరి విషయంలో యేసుప్రభు వారి విషయంలో జరుగుతున్న యూదుల వారి వాదనను వారు సమాధానం చెప్తూ ఈ విధంగా అంటున్నాడు అయితే అబద్ధికుడై ఉ కాని నే నాయనను ఎరుగుదును ఆయన నా మాట గై అయితే మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులా ఆనందించను అంటున్నాడు యేసుప్రభు గారు నా దినము చూడాలని మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులా ఆనందించను అది చూర్చి సంతోషించను అనను అప్పుడు యశుప్రభు గారేమో మరి నేను అబ్రహామును చూశాను అంటున్నాడు అబ్రహాము అబ్రహాముతో నేను ఉన్నాను అబ్రహామును నేను చూశాను అని మరి యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు ఇక్కడ అయితే అబ్రహాము అందుకు అందుకు యూధులు నీకింకను ఏ పది లేవే నువ్వు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టక నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అని అలేలుయా దేవుడు మరి ఆయన ప్రణాళికలో మరి ఈయన మొదటివాడుగా ఉంటున్నాడు పరిశుద్ధుడైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువు మరి మొదటి నేనే మొదటి వాడను కడపటి అందుకనే ఆ విషయంలో అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానను కాబట్టి యూదులు ఆయన మీద రాలు ఎతిరిగాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్ళిపోయాను దేవిని కుమారుడు చేసిన ఈ యొక్క మాటలను బట్టి దేవిని స్థుతిస్తుంటున్నాం ఎందుకంటే పరిష్తుడైన దేవుడు అబ్రహాముతో నేను ఉన్నాను అబ్రహాము నా దినములు చూచినని నా దినములు చూతనని ఎంతో ఆశ కలిగి ఉన్నాడట ఆ దినమును చూసి సంతోషించిండట కానీ వీళ్ళకు అర్థం కాక ఏమంటున్నారంటే నువ్వు అబ్రహామును చూసినవా నీకు యాబే సంవత్సరాలు లేవు నువ్వు అబ్రహాము చూసినా నువ్వు ఎవరిని మభ్య పెడుతున్నావని మరి యేసుప్రభు వారిని అక్కడ అంశిస్తూ బాధిస్తున్న సందేశమును మనం చూస్తుంటున్నాం అదే ఎబ్రిలకు రాసిన పత్రిక ఎబ్రిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఏడో అధ్యాయము ఎబ్రిలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయం చదవండి మొదటి నుండి రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుతున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించను ఎవనికి అబ్రహాము అన్నిటిలో పదే వంతు ఇచ్చను ఆ శాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మిల్కి నిరంతరము యాజకుడుగా ఉన్నాడు అతని పేరుకు మొదట అయితే ఈ అబ్రహాము విషయంలో యేసు ప్రభు విషయంలో సంభాషిస్తున్న యోధుల విషయంలో ఈ మాట్లాడుతున్న మాట ఏమిటంటే యేసుప్రభు వారికి సాదృశ్యంగా మిల్కీ అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం అప్పుడు ఏంటంటే రాజులను సంహారం చేసి అబ్రహాము రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించనో ఎవనికి అబ్రహాము అన్నిటిలో పదియవంతు ఇచ్చనో ఆ శాలేము రాజు మహోన్నతుడ దేవిని యాజకుడైన మిల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు అని ఇక్కడ దేవుని వాక్యం చెలవిస్తుంది ఎందుకంటే ఆ దినములను కూడా మిలికి సితుకుగా ఉన్నట్లుగా మనకు యేసు ప్రభు వారు ఇక్కడ కనిపిస్తూ ఉంటున్నారు ఎందుకంటే ఈ యూదులు ప్రశ్నిస్తూ విధానాన్ని చూస్తే ఇక్కడ మరి ఆ శాలేము రాజు క్రిస్తే అన్నట్లుగా యేసు ప్రభు ఇక్కడ మనకు కనపరుస్తూ ఉంటున్నాడు చదవండి బ్రదర్ ఓకే అన్న అతని పేరుకు మొదట నీతికి రాజనీయు తరువాత సమాధానపు రాజనీయు అర్థం ఇచ్చినట్టు శాలేము రాజని అర్థము అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలియున్నాడు లేమి పోలి ఉన్నాడట ఏమి పోలి ఉన్నాడు దేవిని కుమారుని పోలి ఉన్నాడు అని స్పష్టంగా రాయబడి ఉంటుంది అది ఎందుకంటే అన్న నిరంతరం యాదవ్గా అతని పేరుకు మొదట నీతి నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టి చాలేము రాజు అని అర్థము అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును ఆయనకు తల్లి లేదు తండ్రి లేదు వంశావళి కూడా లేనివాడుగా ఉన్నాడట అయితే జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయ్యి ఉండి దేవిని కుమారుని పోలియున్నాడంట హాలెలోయ దేవిని కుమారుని పోలి ఉన్నాడంట అయితే ఆ మిలికి ఆ యేసు ఇక్కడ దేవిని కుమారుడుగా మనకు కనిపిస్తున్నట్లుగా గమనిస్తుంటున్నాం ఇతడు ఇతడు ఎంతటి ఇతడు ఎంతటి గనుడో మూల అబ్రహాము అతనికి కొత్తగా శ్రేష్ట కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో పదియవంతు ఇచ్చను దేవుడు మరి అతనికి ఆశీర్వదించిన కొలది ఆయన పదియవ భాగము మరి యేసు ప్రభు వారికి యేసు ప్రభు వారు ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాము అయితే మరియు లేవి కుమారులో నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరుల సహోదరులు అబ్రహాము గర్భము నుండి పుట్టిన ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ అనగా రజల యొద్ పదియవ వంతు పుచ్చుకునుట ఆజ్ఞను పొంది ఉన్నారు కానీ వారితో సంబంధించి వంశాబలం లేనివాడై మిలికిసేదకు అబ్రహాము నొద్ద వంతు పుచ్చుకొని వాగ్దానం వలను పొందిన వారిని ఆశీర్వదించను అలెలుయ ఇప్పుడు అబ్రహామును ఆశీర్వదించిన విధానాన్ని బట్టి పదివ భాగం తీసుకున్న ఈ మిలికి శిదకే మన యేసు ప్రభు వారుగా ఎట్లా అంటే ఉన్నాడు అని ఈ దేవుని మాటలను బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం అలాగే మరి మొదటి వాడుగా కడపడి ఎందుకంటే మరి సామతల గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయము సామితల గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో పూర్వ కాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యహోవా నన్ను కలగజేసింది కలగజేసింది అనాది మొదలుకొని మొదట నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని అయితే ఈయన పూర్వకాల మందు తన సృష్టి ఆరంభము తన కార్యము కార్యములలో ప్రధాన ప్రధానమైన దానిగా యహోవా నన్ను కలుగజేశను అంటున్నాడు అంటే ఇది ఏది భూమి ఏది లేకముందే యేసు వారు ఉన్నట్లుగా మరి మనం చూస్తుంటున్నాం ఈ అబ్రహాము కూడా ఇప్పుడు లేడు ఈ ఆదాము లేదు ఈ అవ్వలేదు ఏ సృష్టిలో ఏది కూడా లేనప్పుడు ఏసుప్రభు వారు పుట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం అయితే అనాది కాలము మొదలుకొని మొదట నుండి భూమి ఉత్పత్తువైన కాలము కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని ఆయన మాటలు చెప్పుకుంటున్నాడు యశప్రభు వారు ప్రవాహాజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని అవును నిజముగా మరే దేవుడు ఆనాడు కూడా ఆ విధంగా మొదటి వాడుగా పర్వతములు స్థాపింపబడక కొండలు పుట్టక భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు నీల మట్టిని రవ్వయంతయు సృష్టింపబడక నేను పుట్టితిని ఆయన ఆకాశమును స్థిరపరిచినప్పుడు మహాజలరాశుల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ నుంటినీ ఆయన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారను ఆయన బిగించినప్పుడు జలములను తమ సరిహద్దులు మీరకుండున్నట్లు ఆయన సముద్రమునకు పొలివే పొలిమేర పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ ప్రధాన శిల్పినై ఆనందించు అనుదినము సంతోషించు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని అలేలుయా అయితే ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించు నరులను సూచి ఆనందించు నుంటిని అవునా పిల్లలారా నా మాట ఆలకించుడి అంటున్నాడు అయితే ఇప్పుడు ఏష్ట్రవ్ వారు అక్కడ ఇక్కడనేమో పిల్లలారా నా మాట ఆలకించుడి అయితే యహాన్ సువార్త ఎనిమిది అధ్యాయంలో అంటున్నాడు ఒకడు నా మాట గైక్ని ఎడల వాడు ఎన్నడును మరణము పొందడని నిశ్చయముగా మీతో చెప్పుచుంటున్నానన్నాడు అదే మాట ఇక్కడ అంటున్నాడు పిల్లలారా నా మాట ఆలకించుడి మనము దేవుని మాట ఆలకిస్తూ ఈ లోకము తట్టు తిరగకుండాట్లుగా ఎందుకంటే మనకు ఈ లోకంలో కావలసిన బలము శక్తి జ్ఞానమును అది పరలోక జ్ఞానమును మనకు నింపి మన హృదయాలను తెప్పర్ల చేసి ఆయన కొరకు కనిపెట్టుకొని నడుచుకునే కృపను ఆయన పరిశుద్ధ గ్రంథంలోనే తప్ప ఈ లోకములో ఏ మనుష్యుడైనను ఎవడైనాను ఎంత పెద్దవాడైనా ఒక దేశాన్ని ఏలేవారైనాను లాస్ట్కి వస్తే మన యేసు ప్రభు వారి దగ్గరికి రావాల్సిందే గాని అది తప్ప ఎక్కడ కూడా శాంతి సమాధానము నెమ్మది ప్రేమ ఎక్కడ దొరకదు ఎందుకంటే నిజమైన దేవుడు యేసు క్రీస్తు ఎందుకంటే ఆయన చెప్పుకుంటున్నాడు నేను పూర్వకాలమునందు తన సుష్టారంభున దుష్టారంభమున తన కార్యములలో ప్రధానమైన వాణిగా యహోగవా నన్ను కలగజేసిను అంటున్నాడు ఆయన సాక్ష్యం చెప్తున్నాడు నా తండ్రి నన్ను కలగజేసిన్నాడు మరి మన విశ్వాసము మరి మరి దేవుని మాట విన్నట్లుగా ఉందా మనం ఎంతవరకు దేవుని మాట వింటున్నాం ఆయన విను నా మాట విను మీరు బతుకుతారు అని కీర్తన గ్రంథంలో కూడా చెప్తున్నాడు అందుకనే ఎక్కడ కూడా అంటున్నాను కావున పిల్లలారా నా మాట ఆలకించుడి రెండవ వచ్చనంలో పిల్లలారా నా మాట ఆలకించుడి మనం ఆలకించాలి ఆయనకు ఆయన ఎందు విధే కలిగి మనము ఈ లోకములు ఈ లోకానికి మనం మాదిరిగా ఆయన సాక్షి బిడలుగా ఉండుటకు మనం మరణ మరణం తగ్గించుకొని ఆయన పరిశుద్ధ నామాన్ని హెచ్చిస్తూ ముఖ్యంగా ఆయనకు మొదటి స్థానము ఇచ్చి లోకంలో మనం చేసే పనులన్నీ చేసుకుంటే అని సఫలం అవుతాయని దేవుని మాటలు బట్టి గాయకునేసింది కాకపోతే ఏ విధమైన బాధ వచ్చినా కూడా ఆయన మాట గాయకుంటే మాత్రము మీరు బ్రతుకుతరు ఎన్నడునూ మరణము చూడరు అని మరి యేసుప్రభు వారు చెప్తూ ఉంటున్నాడు ఎంతో మంది భక్తులు కూడా ప్రవచించిన మాటలు యేసు ప్రభు గారి విషయంలో మరి అబ్రహాముకు ఆ యేసు ప్రభు కొన్ని వేల సంవత్సరాలను పుట్టక కావచ్చు కానీ ఆ ప్రవచనం నెరవేరు నెరవేర్పులోనికి రావాలంటే గో వాక్యాలు దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు ఎందుకంటే దాన్ని గైకొనుట మనకు ఎంతో మరి ధన్యతగా భావించాలి యేసుప్రభు వారి మాటలు మరి అక్కడ ఆయన కుమారుని పోలి ఉన్నాడంట మిలికిసెదకు కుమారుని పోలి ఉన్నాడు అని అంటున్నాడు మరి ఇప్పుడు మరి ఒక భక్తుడు యోగు భక్తుడు కూడా మరి యేసుప్రభు వారి గురించి సాక్ష్యమిస్తుంటున్నాడు యోగు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై వచనం పంతొమ్మిదో అధ్యాయం యోబు యోబు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచనము అయితే నా విమోచ నా విమోచకుడు సజీవుడు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును యోబ్ అంటున్నాడు నా విమోచకుడు సజీవుడు తరువాత ఆయన భూమి మీద నిలుసును అని ఆయన ప్రవచనం చెప్తుంటున్నాడు దేవుని ఆత్మధార ప్రవచిస్తూ ఉంటున్నాడు నా విమోచకుడు సజీవుడు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అంటున్నాడు మరి ఆయన ఆ విషయంలో మరి మొదటి వాడుగా ఉంటున్నాడు కొత్త నిబంధనకు వచ్చేసరికి క్రీస్తుగా కనబడుతున్నాడు ఆ శాలేమో రాజు నీతికి రాజు సమాధానానికి రాజు నిలికిసేద మనకు కుమారునిగా కనిపిస్తుంటున్నాడు ఇక్కడనేమో ప్రవచిస్తూ మరి ఈయన భూమి మీద నిలుచున్న నీయుష్ రాకముందే మరి కొన్ని వేల సంవత్సరాలే కావచ్చు యోగు కూడా ప్రవచిస్తూ ఉంటున్నాడు అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియో ఎరుగుదును ఇలాగా నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవిని తూచెదను అంటున్నాడు నా మటుకు నేనే తూచెదను మరి ఎవరును కారు నేనే అనురారా ఆయన తూచదను అంటున్నాడు భక్తుడు మరి యోగుగా అదే మాట దేవుని విషయంలో చక్కటి ప్రవచనాలు చక్కటి నిరవ సర్వోన్నతమైన స్థలంలోనో దేవునికి మహిమ ఆయన ఇష్ట వారికి భూమి మీద సమాధానం అన్నట్లుగా ఆయన ఎంతో మందితో మాట్లాడి ఎంతోమంది మరి హృదయాలను శుద్ధీకరించి ఆయన నీతికి రాజుగా ఇప్పటికీ ఆయన నీతి తరగలేదు ఆయన నీతి తరగలేదు ఆయన ప్రేమ తరగలేదు అయన ఆదరణ తరగలేదు ఎప్పుడైనా ఆయన సజీవుడుగా ఉన్నాడు మొదటి వాడుగా ఉన్నాడు ఆయన విమోచకుడు ఉన్నాడు ఆయన భూమి మీద నిలిచాడు ఆయన గురించి ప్రవచించిన ప్రవక్తలు ఎంతో ఆశతో మరి అబ్రహాము కూడా ఆయన దినమును చూతున్నని ఎంతో ఆనందించినట ఎంతో సంతోషించిందట ఆ దినమును చూసి ఆ దినమే బెలికి సెదకు అబ్రహాముగా కనపరుస్తూ ఉంటున్నారు ఎందుకంటే దేవిని మాట మాట గై కొని వాడు ఎన్నడును మరణము రుచి చూడడు ఎన్నడు మరణము పొందడు సజీవుడైన దేవుడుగా అంటున్నాడు మనము మనుషుల మాటలకు లోబడకుండా దేవుని మాటలు మాత్రమే దేవుని పరిశుద్ధమైన మాటలు మాత్రమే మన హృదయాల్లో భద్రపరుచుకొని ఈ లోకంలో మనము సాగాలంటే మనము బ్రతకాలన్నా ఎందుకంటే జీవ మరము మరణములు ఆయన వశములో ఉన్నాయి కాబట్టి మనం ఏపాటి వారం మనము ఎంతటి వారము మన ఆయువు గడ్డి వంటిదిగా ఉంటున్నది మన ప్రాణము నీటి బుడగ వంటిదిగా ఉంటున్నది ఎందుకంటే భక్తుడు అంటాడు ఎన్ని నాల గమనమో ఎంత దూర ప్రయాణమో ఎన్ని నాల గమనమో ఎంత దూర ప్రయనమో ఈ దరిద్ర భూమిలో బ్రతుకు తినములనియో ఎన్ని నాళ్ళ గమనము ఎంత దూర ప్రయాణమో నీటి బుడగ వల్టిది ఈ భూనివాస జీవితం నీటి బుడగ వల్టిది ఈ భూనివాస జీవితం అంతలోనే మెరియును అంతలోనే వాడును ఎన్ని నాళ్ళ గమనము ఎంత దూర ప్రయనము ఈ దరిద్ర భూమిలో బ్రతుకు తినములయో తల్లెలుయా దేవునికి మహిమ కడుగుండగాక అయితే ఆయన జీవమును జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవిని కుమారుని పోలిన మిలికి సెదకుగా కుమారుని పోలి దేవిని కుమారుని పోలి ఉన్నాడు అయితే ఆయన మాట మనము గైకొనే ఎడల మనము బ్రతుకుతాము ఈ మాటను మన హృదయాల్లో భద్రపరుచుకొని సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నామమును గణపరిచి మహమపరిచి ఆయన నామానికి మైమతి చేబిడలుగా మనను తగ్గించుకుని ఆయన పరిశుద్ధ నామాన్ని ఎల్లకాలం ఆయన కృపులో మనము సాగిపోవటకు మరి దేవుడు మనకు అట్టి నడిపింపు ఆత్మ నడిపింపు దయచేయి ఆయన కృపను భద్రపరుచుకును గాక ఇచ్చిన మరి అవకాశాన్ని బట్టి అందరికి వందనాలు చెల్లిస్తూ దేవి నామానికి మహిమ కలుగును గాక అమీన్ బ్రదర్ ప్రార్థన విషయంలో ఉన్నాయి బ్రదర్ అదే మనం కవ్య సిస్టర్ చెప్పింది వాళ్ళ అన్న అయ్యప్పమాల వేసుకోకూడదని తన ముగ్గురు బిడ్డల గురించి తన సిస్టర్ డిప్రెషన్ గురించి అలాగే మోజస్ బ్రదర్ కూడా ఆయన బీపీ నుంచి స్వస్థత పొందాలా ఆమోస్ బ్రదర్ కూడా అనారోగ్యంతో ఏదో శోధన ఉందంట కుటుంబంలో దాని నుంచి విడుదల పొందాలా స్వరాజ్ అన్న జాబ్ గురించి అలాగే రేణుకా సిస్టర్ హెల్త్ గురించి ముగ్గురు ప్రార్థిస్తారు తర్వాత మన మధ్యలో ఉన్న ఆశీర్వాదం తీసుకొని మనం క్లోజ్ చేసుకుంటాము సో ముగ్గురు ఎవరెవరంటే స్వరాజ్ అన్న ప్రార్థిస్తారు గ్లోరీ సిస్టర్ ప్రార్థిస్తారు అలాగే క్యాథరిన్ సిస్టర్ ప్రార్థిస్తారు స్తోత్రం ప్రభావ నేనా ఎస్ఎప్రభ నీ భావంలోకి వెళ్ళిన స్తోత్రాలు దేవాస్ఎం మహప్రభ ఇచ్చి వదన స్తోత్రాలు దేవా ఎస్ఎంహ ఎన్నడు ఏకరీతిగా ఉన్న దేవుడు మీరే మా ప్రభా యుగంలోకి ఏకరీతిగా ఉన్న దేవుడు మీరే మా ప్రభా ఎందు ఎటువంటి దాంట్లో మేము మెచ్చియకుండా దేవాయశ్ర మహప్రభ నేను హెచ్చిస్తూ నీ నామిస్తూ మేము ముందుకు సాగాల మా ప్రభా దేవాసప్రభ ప్రతి వచ్చే విషయ కృష్ణను గద్దించిన దాన్ని బట్టి స్థితి మా ప్రభా దేవా మా ప్రభా ముఖ్యంగా మా ప్రభా కావశిష్ఠు గుడి మా ప్రభావ ప్రతి వచ్చే విషయ కృష్ణను గద్దించాడు మా ప్రభావ మీరే తోడైనాడు మా ప్రభావాల పిల్లలకి ప్రతి ఒక్కరికి దేవాయస్మ ప్రభావ మీరే సాయం చేయండి మా ప్రభా మీ ఎండ ఉండండి మా ప్రభావా తమ్ముడు దేవ ఎటువంటి క్రియలు చేయకుండా సాయం చేయండి మా ప్రభా మీరే తోడు అయినాడు మా ప్రభా మా బిడ్డకి దేవాయస్మారు అనేక ఉపదేశం బోధించండి మా ప్రభా మీ తట్టు తిరిగి బిడ్డలుగా ఉంటాడు సాయం చేయండి దేవ ప్రతి ఒక్క దేవాయస్మ ప్రతి ఒక్క దాని నుంచి దేవ విడుదల పొందాలి మా ప్రభా దేవ మీరే సాయం చేసిన దాన్ని బట్టి స్తోత్రం ప్రతి ఒక్క దాంట్లో మీరే సాయం చేయండి మా ప్రభా అలాగే మా ప్రభా మోజ్ ప్రాడిస్తున్నాడు మా ప్రభా మోసర్ ప్రతి ఒక్క బీపీ నుంచి తీసివేయండి మా ప్రభావ బ్లడ్ ప్రెషర్ నుంచి తక్కువ చేయండి మా ప్రభా మీరే దేవాసం అప్పుడు ఎరిగిన దేవుడు మా ప్రభా ప్రతి ఒక్క నుంచి దేవా దూరం చేయండి మా ప్రభా వేసి వేసిన గద్దిస్తున్న మా ప్రభావ ప్రతి ఒక్క అవయాల దేవాసే కూడా దేవాయసం మా బ్లడ్ ప్రెషర్ తో ఉండకుండా సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్క డాక్టర్ సాయం చేయండి మా మీరే తోడైనాడు మా ప్రభా అమోస్ బ్రో గురించి ప్రాణిస్తున్నాడు అబదాన్ని కూడా ముట్టి శ్వాసపరచండి మా ప్రభావ నీకు మెండిన దీవునలకు మరించండి మా ప్రభా దేవా మా ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో మీ విడుదల దాయి చేయండి మా ప్రభా దేవాస్మ ప్రభావ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క గురించి కూడా ప్రాణిస్తున్నాడు మా ప్రభా మీరు ఇస్తారు మీరే సాయం చేయండి మా ప్రభా దేవాస్మాప్రభా మనుషులను నమ్మకుండా నేను నమ్ముకున్న మా మీరే సాయం చేయండి మీ యొక్క మెండిన దీవునలకు మరించండి మీరే తోడైన బట్టి వందనా స్తోత్రాలు దేవా ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దేవాయశి పేరు పైన ది ఆసరించండి మా ప్రభా వాళ్ళ మన వాంచ తీర్చండి మా ప్రభా మీరే తోడలేని దాన్ని బట్టి వందనా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను పేరు మా ప్రభా ఇంకెంతగానో శ్రమ మా ప్రభావ అక్కడ వరకు దేవా మొత్తం దేవాయశ్రీ ప్రతి మేము ఉండటం సాయం చేయండి మా ప్రభ మంచి విధానంలో ఉండటకు సాయం చేయండి దేవ నిన్ను సేవించే బిడ్డలుగా ఉంటకు సాయం చేయండి దేవా నీకు అసహకారం ఏమైనా ఉంటే తీసి వేయండి మా ప్ర మీరే త్రోడైంటారని త్వరగా రాబోతున్న స్క్రీస్ పెడు వేడుకూర్చున్నాం తండ్రి స్తోత్రం నైనా పరిశుద్ధుడా మంత్రుడవంగళ ప్రభానికి ముందనాను ప్రభా నిన్న నేడు నిరంతరం ఏ రీతి ఉన్న స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా దేవానికే వందనాలు ప్రభావ ఇచ్చిన సమయం పట్టి నీకు వందనాలు దేవా కోట్లాది వందన స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ యేసుకృష్ణ నామంలో దేవమ్మ యేసుప్రభ సమయంలో ప్రభావ వెలుసుకున్నాం అంట కేవలని కృపలకు మహిమలకు కలిగి ఉన్నాం నాయన వందన స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన యేసువ ప్రభ మమ్మల్ని కాచికాపాడి భద్రపరిచిన స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ మాకు తోడైన తండ్రినికే వందనాలు ప్రభ అయ్యా ఇంతవరకు వాక్యత మీరు మాతో మాట్లాడినారు ప్రభా అందుని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఏసు ప్రభా వాక్యత మమ్మల్ని బలపరచ కొట్లాది వందనాను ప్రభావ ఇంకా నీకు యేసుకృష్ణ నామంలో ప్రభ నీకు అనుకూలమైన జీవితం కలగ చేయండి ప్రభావ ఏసు ప్రభా యేసుకృష్ణ నామంలో దేవమ్మ పరిశుధపరచబడాల దేవా మళ్ళీ ఎటువంటి యేసు ప్రభ ప్రతి ఒక్క పాపాన్ని కడిగి వేయండి దేవా ఇంకా దీనింపబడ్డాల ఆశ్రమం పొందును కాక ఏసు ప్రభానికే వందనాలు అయినా చెల్లిసిన ప్రభ ప్రతి ఒక్క వాక్యం ఏసుకృష్ణ నామంలో దిమా గుతయలు నాటి పలింప కావాల ప్రభ వాక్యానుసారంగా మేము జీవించి లోబడాల ప్రభావ వీధైతే చూపెట్టాల ప్రభ అయా నీ మాదిరిగం నడవాల ప్రభ యేసు స్వభం కలిగి నీలో ఉన్న ఘనుగణాల మా కలిగి ఉండాల వందనాలు ప్రభావ ఇలాంటివి వేసు ప్రభు సహాయపడండి కుడిమి గాని పడిపోకుండా ఏసు ప్రభాని గురువైపు మేము పరిగెత్తాల ప్రభావ అయా మీరు సహాయపడే దేవుడ ప్రవ్వ గొప్ప విజయం మీద వేయండిది ప్రభావ ఈ రాత్రి కాలం మందు మాకు కావాల్సిన తీర్చి పోషించే రక్షించే దేవా నీకే వందనా స్తోత్రం చెల్లిసినానైనా ఇంకా బలమైన సేవ చేయాలా ప్రవ్వ ఏసు ప్రభ బలమైన పాత్రగా మమ్మల్ని వాడుకోండి ప్రవ్వ అయాని చిత్తాన్ని మేము నెరవేర్చే బిడ్డగా మేము వాడపడాలా మా హృదయాలు మా శరీరాలు మా జీవాలని పరశుట నీకే సజీవ యాగంగా సమర్పించుకో సేవ చేయను కాక అదివా తొలగించండి దీవించండి ఆశీర్వదించండి ప్రవ్వ ఏసుకృష్ణ యేసు ప్రభ ముఖ్యంగా కావేశంశ ప్రాతి సభిడ ముట్టడి తాకండి స్వస్థపరచండి మంచారం స్వస్థత దయచండి అప్పటికున్న బలహీన మీరు కొట్టివేయండి భార్య భర్తలు దీవించి ఆశీర్వదించండి పిల్లల విషయాలు గొప్ప అద్భుతం మీరు జరిగించండి నైనా మంచి చదువుకోవాలని చిత్తాన్ని వచ్చి మీరు వాడుకోండి ప్రభావ కుటుంబ సమస్యను తీసివేయండి వాళ్ళు ముట్టడి తాకండి సంపూర్ణంగా మార్చబడాలాదేవా పిడ కోసం రక్తం కాసేసింది ఏడు అప్పుడు జ్ఞాపకం చేసుకోండి వయసుకృష్ణ నామంలో అప్పుడు దర్శించండి మీరు మాట్లాడండి ప్రభావ గొప్ప విజయాన్ని మీద సంపూర్ణంగా విడదల పొందునిగాక ప్రవ్వ అయానికే వందనాలు దేవ యేసుకృష్ణనామంలో కుటుంబం శాంతి సమధండి రేణుకృష్ణ కూడా ముట్టడి తాకండి ఆయన మంచి ఆర్గం స్వస్థత దయచేయండి ఆ బిడ దేవ ఇంకా యసు ప్రభా బలహీనత కొట్టువేయండి ఇన్ఫెక్షన్ తీసివేసిన దేవానికే వందనాలు ప్రభ ఆ బిడ మా పెట్టిన దేవానికే వందనాలు బ్రదర్ను గుడిక సేవలో శోధన మరణంగా కొట్టువేయండి మోసిస్ బ్రదర్ విషయంలో ప్రార్థించడం బీపీ తగ్గాల ప్రభేసుకృష్ణంలో కుటుంబంలో శాంతి సమాధానంగా ఉండాలా ప్రభ నెమ్మది శాంతి దయచేయండి ఆటంకాలు మీరు గద్దించండి నా ప్రభ సర్వాధికారి సరి సృష్టికర్త ప్రభానికి వందనాలు ప్రభావ ఏసు నామ్లో గొప్ప విడుదల కుటుంబానికి దయచేయండి ప్రభావ సేవలు వాడుకోండి ప్రభావ శాంతమ విషయంలో ప్రార్థిస్తున్న దేవ అప్పటికి జ్ఞాపకం చేసుకోండి అప్పటి కూడా మంచాల స్వసండి కుటుంబంతో రక్షించుకోండి దేవ సేవలు వాడుకోండి అద్భుత రాచక జరిగించండి అప్పుడే ఎక్కడన్నా క్షమంగాండా మరణగణాలని కొట్టివేయండి ఏసు ప్రభావ ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభ కుటుంబాలు మారితే కుటుంబం అంతా మారుతుందన్న ప్రభావ ఏసు ప్రభ రక్షించుకోండి ఈ సాక్షి గద్దించండి గొప్ప వాడుకోండి భయం పొందడం ఇరు రాకడకై సిద్ధపరుచుకొని లేవనెత్తమని నజడనే సుకుసమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ స్తోద్రం పరిశుద్ధురామయమల రజానికి వందనాల్ ఏ స్రజానికి స్తోధరం దేవా ఈ శుక్రీష్ రజానికి వందనాలు తండ్రి ఇక్కడిని నాములు ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ మీరు ఉంటాను దేవా మరి ఇక్కడి నాం పటికి కూడినం దేవా దేవానికి ఇస్తూద్రం దేవా ఏ వందనాలు తండ్రి ఏ మీరే ఆత్మకార్యం జరిగించండి దీని కాచి కాపాడి సజీవ లేఖలో నిలబెట్టిన దేవా నీకు వందనాలు ఇప్పుడు ఈ సమయం ఇచ్చిన దేవా నీకు వందనాలు చేసం దేవా ముఖ్యంగా ఈశ్వరజాని ఎక్కిస్తూ ఉద్రం మోసస్ బ్రదర్ ముట్టండి దేవా ఒక బీపీ నార్మల్ ఉండాలి ఈశ్వ్రజా నీకి ఇస్తూ దేవా ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకోండి ఆ మోసస్ బ్రదర్ని కూడా దేవా అప్పుడు మంచి ఆరోగ్యం దయచండి దేవా మీరు తోడు అయ్యి దేవా ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకొని దేవా నామానికి మహిమ తెచ్చుకోండి ఈశ్వజా నీకు ఇస్తూ దేవా ఏసు క్రిష్ రజా స్వరాజ్ బ్రదర్ని ముట్టండి దేవా అప్పుడైతే మంచి జాబ్ దొరకాలి ఏసు నవలం మీరే కార్యం చరిగించండి దేవా దేవాబిడల్ని కృపలో భద్రపరచుకోండి దివా సిస్టర్ని కూడా ముట్టండి దేవా అబడవి మంచి ఆరోగ్యం దయించండి దివా మీరే ఆత్మకార్యం జరిగించండి దేవా ఏ స్నామ్రదరికి జాబ్ దొరకాలి దివా మీరే కార్యం జరిగించి దేవాని కృపలో భద్రపరచుకొని దివా కుటుంబాన్ని మీరు రక్షించుకొని దేవాని అక్కడ సిద్ధపరచుకోండి దేవా ఏ సజానికి స్తోధం ఏ శుక్రుడి సజానికి వందనాల్తండి రేణుక సిస్టర్ కూడా ముట్టండి దేవాబుడని మీరు స్వస్థపరచండి సేవల బలంగా వాడుకోండి బ్రదర్ ని కూడా ముట్టండి దేవా దేవ అప్పుడే మీరు తోడై ఉండండి దేవా అప్పుడే కూడా మంచి ఆరోగ్యం దయచేసి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకొని దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి కావేశ్వర ముట్టండి దేవా మరి కృష్ణ ముట్టండి దేవా అవ మాల ఎడానికి వీలై ఐశ్వరజానికి ఇస్తూ ఉదరం అప్పుడెక్కి ముట్టండి దేవానికి ఇస్త ఉద్రం దేవా ముగుడికి మంచి జ్ఞానం దయించండి నీ కృపలో భద్రపరుచుకొని దేవా కుటుంబం సమాధానం దయించండి దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి అవిడక తలంపులన్నీ కొట్టివేసి తలంపులు దయచేసి దేవా కుటుంబాన్ని మీరు రక్షించుకొని దేవా రాకడ సిద్ధపరచుకొని నామానికి మహిమ తెచ్చుకోండి దేవా దేవానికి ఇస్తూ దేవా ఈశ్వ కృష్ణజానికి వందనాల తండ్రి మీరు మాట్లాడిన దేవాని కొందనా నీ మాటలు వింటే మేము బ్రతుకుతాం దేవా దేవా నీ మాటలు వినాలే వాక్యంలో మేము నిన్ను చూడాల దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి మరి ఇంకేస్తానికి ఇస్తూ ఉద్రం దేవా లైవ్ లో వరవుతున్నారు దేవా వాళ్ళందరం పేరు పేరు ముట్టండి ప్రతి కుటుంబాలకి మీరు తోడై ఉంది నామానికి మహిమ తెచ్చుకోమని యేసుకృష్ణ అడుచున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభావ ఏ సీ సుకృప సమాధానం పరిశుధాత్మ శక్తి ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు ముఖ్యంగా కేబిపీఎం టీం కి ఎల్లప్పుడు సదాకారం తోడండి కాక ఆ మెయిన్